అవకాశాలు లేకపోవచ్చు ఎందుకని పెళ్లికి అయిపోవచ్చు అది ఒకటి ఒకవేళ ఉన్నా కూడా హింప్ ఎక్కడికి ఫస్ట్ అర్థ అని చెప్పేసేది ఏంటి కాబట్టి రేపు వచ్చే అని గురువాదురు అబ్బా అసలు అందువల్ల నువ్వు ఇట్లా తయారయ అసలు నేను నిజంగా పోతుంది ఆశ్రమం ఆశ్రమం అనిపోయినా నుంచి ఇప్పుడు ఏదో కొత్త నిలుసుకొని వచ్చాడే నిజం ముందు హాయిగా పోయి ఇప్పుడేం చెప్పావు కొత్త కొత్త రాగా చేస్తాము దీర్ఘాలి ఇంత ముందు బాగా పాడుతున్నారు ఇప్పుడు టర్నింగ్లు ఎక్కువైపోయినాయి టర్నింగ్ టర్నింగ్ ఎందుకు వచ్చి అని అది రేపు రానివ్వదేమో అనేది నాయన ముందు ఇచ్చేసి ఉండి కాబట్టి గురుదక్షిణ సమర్పించిన తర్వాతే వివాహం అది కూడాను ఆచార్యేనా అనుజ్ఞాతం తెలిసినా తెలియకపోయినా మన సంస్కృతి అదే నేను కూడా ఆ పిల్లలతో అనుకున్నాను ఎప్పుడు ఏం కర్మరా పెళ్ళి లేదనే మాట పెళ్లి అయిన వాళ్ళకి ఒకటే పత్రిక నాకు ఎన్ని పత్రిక ప్రతి పెళ్లి పత్రిక వాళ్ళు సుద్ర తీర్న ముందు నేనుంటాను పెళ్లి చేసుకునే వాళ్ళకి కనపడ్డా నా ఫోటో ఉండదు తెలుసా తెలిసినా తెలియకపోయినా ఆచార్యం సంస్కృతి అందులో ప్రింట్ చేసుకోవడానికి కాదు నువ్వు ఎప్పుడైతే చెప్పావో నేను ప్రార్థిస్తాను స్వామి నీ బిడ్డకి వివాహం చేసుకుంటున్నా ప్రార్థిస్తాను అర్థమవుతా ఉంది ఇదంత కనెక్షన్ కాబట్టి ఆచార్య అనుజ్ఞాతం ఆయన యొక్క ఆజ్ఞ వచ్చిన తర్వాతే అనురూపాం దారాన్ ఆ కూచ అనురూపాందారాన్ ఆపూజ కనుక గురుదక్షిణ సమర్పించకపోతే ఏది ఇది శ్రీరాం కార్య జాపర మీ కొత్త ఈ వారం పది రోజుల ఉపన్యాసాలన్నీ ఎట్లయితే కొత్తగా ఉన్నాయా ఇది కొత్తగా ఉంది కర్మకాండ ఇప్పుడు సపోజ్ మనం ఒక యజ్ఞంలో నాయన గురుదక్షిణ సమర్పించండి బాగా అని అన్నాం అనుకోండి ఈ స్వామీజీకి డబ్బులు ఎక్కువ అవకాశం కానీ ఇప్పుడు ఇక్కడ లేదు అర్థం అవుతాను ఇక్కడ లేదు కాబట్టి రేపు ఇవ్వండి దాని బట్టి విద్య తేరాలి లేపలే కైవలేదు దానికి పోనీ విద్య పరిచయం గురుదక్షిస్తేనే వెజ్ వెరీ ఇంపార్టెంట్ నిన్ను కూడా ఎవరో మనవాళ్ళు వచ్చి ఒకటి పరింక్ స్వామిజీ పర్మిషన్ గారు రేపు అంటే ఇంకను గురుదర్ కాబట్టి పోన్ వేదం నువ్వు వేదం విన్నావు వేదం విన్న తర్వాడు గురుదర్ ఎవరి కోసం సత్కార్యానికి విజ్ఞప్తించ రోజుల్లో నాయన ఆచార్య ప్రియృత్య ప్రజాదంతో మా వ్యవస్థ దీ సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం చూచరా సత్యాత్ ప్రమదితవ్యం నా ధర్మా ప్రమదిత్యం కుశలాత్ ప్రమదిత్యం అది కుశలాన్న ప్రమదిత్యం పోచ్చ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదిత్యం కాబట్టి ధర్మాన్నిస్థితిలో వదలకు సత్యాన్ని పరిస్థితిలో వదలకున్న ప్రమదిత్యం ఇది కుశలాత్ कुशलामितव्य कुशलामदित आत्मण आत्मरक्षणार्थम कर्माण न प्रमदितव्य मैं इंवर आत्मरक्षणार्थम देहर रक्षणार्थमे देहमे की संबंधी कुशला प्रमदितव्यम कुशला నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయానికి ఇదంతా చెప్తున్నాడు తెలుసా ఇంతకాలం చెప్పకుండా నా దగ్గర ఉన్నావు గనక నీకేం గవర్నర్ నాకు తెలుసు అయినా నువ్వు వెళుతున్నావు గనక ఏమేమిటంటే అవట్ల గురు ప్రేమ ఇదంతా కూడా కాబట్టి కుశలాన్న ప్రమది ద్రవ్యం కాబట్టి ఏదంటే పోల్ కాబట్టి ఆరోగ్యంగా ఉండు మంచి ఆహారం తీసుకో సాత్వికమైనటువంటి ఆహారం తీసుకో ఒకవేళ సాత్వికమైన ఆహారం తీసుకున్నా ప్రారంభ రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలా రోగం వచ్చినప్పుడు ఔషధం తీసుకో అలా రోగం రాకుండా ఉండడానికి నువ్వు కొన్ని ఎక్సర్సైజ్లు కూడా వ్యాయామం కూడా చేయి అందుకనే నేను మొట్టమొదటి వచ్చినప్పుడే నీకు ఆస్థాలు నేర్పించ ప్రణాయామం నేర్పించా కనెక్షన్ చేస్తా అవన్నీ ఎందుకు నీ అగత్యం కోసం ఇదంతా చూసుకో కుశలాన్న ప్రమ ప్రమూతి అంటే విభూతి వెల్త్ భూత్యార్థాత్ మంగళయుక్తాత్ కర్మణ ప్రమదిత్యం మంగళయుక్తాత్ కర్మణ న ప్రమదితవ్యం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ భూతి భూత్యైన ప్రమదిత్యం కొందరు ఏం చేస్తారంటే కొంత ఆ రోజుల్లో దీన్ని ఒప్పుకోవడం కొందరు లేచి తెలుసుంటారు అంటే సోమరి అంతంత సోమరి కాదు ఆయన ఏముంది చెట్టు కథ పడుకోండి చెట్టు కదా పడుకుండేవాడు సోమరి జ్ఞాని కూడా పడుకోవచ్చు కానీ సోమరి పడుకుంటాడు అర్థమవుసి ఏ పని కాదు మీరు చెప్పుకుంటా కదా నేనే వెళ్ళి చెప్పింది చచ్చిపోయారా ఇద్దరు పడుకొని ఉన్నారట కొత్త వాళ్ళ కోసం చెప్తారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చిన్నది నేను కొన్ని చెట్టు కింద పడుకోవాలి ఇద్దరు వాడెంత సోమలంటే వీడెంత సోమలు వీడెంత సోమాలంటే వాడెంత సోమరు ఇంకా వాడు ఇద్దరు తప్ప ఇంకొరు వాడుతుంది ఈక్వల్సీ లేదు అలా పడుకున్నా ఎవరో పోతున్నారు దారిని పోతుంటే ఈ పక్క వాళ్ళు అంటాడు ఎవరండి ట్రాన్స్ఫర్ పుయ్యేతను అనుకున్నాడు చెట్టు పక్కన చెట్టు కింద పడుకున్నాడు దారి దారి పక్కన చెట్టు కింద పడుకోవాలంటే ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో ఎవరన్నా పక్క పడుకో పెట్టి వెళ్ళారేమో ఎందుకంటే మట్టిలో పడుకున్నారంటే దగ్గరకు వచ్చి ఏమి అయినా లేదండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు నేను తిరిగి వెళ్ళిపోతున్నాను మంచిదండి ఇందులో చూడండి ఆ పక్క నేరేడు కొన్ని ఒకటి పడింది తగ్గతే దాన్ని తిట్టే ఆ నొట్టే చూసి మిమ్మల్ని పెట్టుకొని పక్కన ఉండే పక్కనే ఉండటది ఆ పక్కన పడింది దాన్ని ఎత్తి ఆయన అతను పిలిచి దాన్ని పోయి అతను పిలిచి నేను ఏడమే నా నొడ్లే అప్పుడు ఆయన తిర్తి నేను తిర్తి తిట్టకుండా నిస్టర్ ఇలా ఆయన చెప్పే పదాలు తెలుసా అన్ని ఉపయోగించి పెడితే ఆయన పోతూ ఉంటే రెండో వాడు ఏం మాట్లాడలేదు ఆయన పోయిన తర్వాత కావాలి వెధ్వకి ఎట్లా కావాలి వాడికి బాగా తిట్టాడి ఎందుకంటే ఇంతకుముందు నాకేదో ఇట్లా ఉంది నేను తువ్వు అని పూస్తే నా మీద పెడితే తుడువు దా అట్లా చూడగల మీరు కావాలి అట్లా తిట్టాలి ఇవని తమ్మి అవనే అవిన తమ్మి అందువల్ల కొంతమంది లేచి ఫేస్ కొంత వాళ్ళు ఏం చేస్తారంటే ఏం కనిచేయదు చూడదు వేరొందూ అయిన ప్రమదిత్యం భూచేది భూతికి విభూతికి హెల్త్ డబ్బు ఏదైతే ఉందో కొందరు కొందరి వీరేసి నాకు ఉన్నది సార్ అండి చూడండి నమస్కారం కంజీ ఏదోసారి ఏదో ఉంది ఉన్నంత వరకు నాకు తృప్తి ఎక్కువ కావాలని నాకేమో ఆశలు లేవు పిచ్చి చేస్తా ఆశ లేక కాదు స్వామ నేరే పడ్డాడు మీరు ఎక్కడైనా ఇట్లాంటి మాట మాట్లాడేవాళ్ళు వచ్చినప్పుడు నేరేడు కూడా గుర్తు పెట్టాడు వాడి స్వామిజీ చెప్పే ఎందుకంటే వాడి శక్తి ఉంది శక్తి ఉంది ఎవరు ఉంది వాడు ఎప్పుడు అలా పడుకొని మొత్తం ఎక్కడ ఏమైనా ఎదురు పని చేయవు లేచి లేచి కదా అర్థం అందువల్ల పడి చేసినట్టు నాకు ఏం అవసరం లేదండి నేను కష్టపడలేదు నాకు అవసరం లేస్తా నాకు ఆశర్యలే మనం అనుకుంటాము ఆహా ఏమి భార్య పెడతా ఉంటుంది ఏమయమన్నా తెచ్చిపెట్టకూడదా అది కావాలి ఇది కావాలి అంటే ఎందుకు వెళ్ళింది సంస్కృతి సంస్కార వృక్షస్సు అవి అంటే నా కర్మ వృక్షాన్ని కట్టుకున్న కట్టుకున్నా అందువల్ల వేదంలో ఏం చెప్తున్నాడంటే ఇది ఒక చూడు బాబు ఊరికే కూర్చునేటు మనిషి రహిత జాతర కర్మ చేయకుండా ఉండలేదు కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా సంపాదన ఏదైతే ఉందో అది చెయ్యాలి నువ్వు ఎందుకు అది మంగళయుక్తాత్ మంగళకరమైనటువంటి కర్మలు చేయడానికి మంగళయుక్తాత్ కర్మణ ప్రమదిత్యం ఇప్పుడు నీ దగ్గర ధనం ఉంది ఒక శుభకార్యాన్ని వినియోగిస్తాం నీ దగ్గర ధనం ఉంది ఒక దానం చేస్తాం ఏమి లేకుండా చేంజ్ చేస్తాం పట్టణంలో స్నానం చేస్తే పిండి కుట్టాడు చిన్నప్పుడు వెళ్ళి చేసాడు వాడు తడిపించే వాళ్ళది పిండేది బొత్త చేసి వచ్చిన తర్వాత వాడి పట్టణ ఏముంది కాబట్టి ఉన్నవాడు ఏదన్నా పది మందికి వేరు చేయగలగా ఉన్నప్పుడు అట్లీస్ట్ భగవత్మంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికైనా సరే ఊరికే కూర్చొని ఏం చేస్తావు నువ్వు ఊరికే కూర్చుంటే చెడు ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల శక్తి ఉంది కదా చేయిన ప్రమ్యం ఆర్జించు అప్పుడు చెప్పు నాకు ఆశలు లేవు అందుకని నేను అర్జించాను సార్ రెండు కోట్లు అర్జించశ లేదు సార్ మరి ఏం చేస్తాను సుందరచేస్తాను అతి పెద్ద నేను వచ్చి అన్నం పెట్టలే అంటే నాకు ఆశ్రమ లేదు వస్తాను నేను ఎండగడతాను ఎప్పుడు కూడాను పూర్తి చేయన ప్రమ చూసారా వేదం ఎంతవరకు పోయింది కాబట్టి మనిషి కర్మకాండని జ్ఞానం వైపు పోతూ ఉండేటప్పుడు కూడా జ్ఞానాపూర్వం కర్మల్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు ఎందుకని ఏ కర్మలు చేయకపోతే ఆరోగ్యం కూడా చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి భగవంతుడు శక్తులు ఇచ్చాడు కనుక శక్తులు ఉన్నవాడు ఎలాగో చేయలేడు శక్తిలో ఉన్నవాడు కర్మలు చేయాలి చేసి నీకు దాని మీద ఆశావసరం లేదు కదా దాన్ని సద్వినియోగం చేయాలి మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి వినియోగించాలి మంగళయుక్తాత్ కర్మణ ప్రమదిత్యం ఇది చివ్వరుగా స్వాధ్యాయ ప్రవచనాభ్యా చివరిగా నేను చెప్తున్నాయన వెళుతున్నావు స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమత్యం స్వాధ్యాయ ప్రవచన మాత్ర ముద్రిపెట్ట అది ఉంది అన్ని వస్తాయి అని చెప్పి ఇహరేపు మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ అవన్నీ కూడా వుస్తాయి ఓ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మాగేణీ మహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తా సుఖి నోవ్ పెళ్లి చేస్తున్న తర్వాత ఇచ్చే అవకాశాలు లేకపోతే పెళ్లికి అయిపోతుంది ఒకటి ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడికి పర్సు అక్కడ అని చెప్పి చేసేది ఏంటి కాబట్టి రేపు వచ్చి అని గురువాదురు అక్క అసలు అందువల్ల నువ్వు ఇట్లా తయారయ్యా అసలు నేను నిజంగా పోతాను పోతుంది చెప్పాను ఆశ్రమం ఆశ్రమని పోయి అక్కడి నుంచి ఇప్పుడు ఏదో కొత్త తెచ్చుకొని వచ్చాడే ఇంతకుముందు హాయిగా పోయించావాడు ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు కొత్త కొత్త అర్థించావు రాగాలు అర్థం చేస్తావాడు దీనికి ఇప్పుడు టర్నింగ్ ఎక్కువైపోయినాయి రేపు రానివ్వేమో అని నాయన ముందు కాబట్టి గురుదక్షిణ సమర్పించిన తర్వాతే వివాహం అది కూడాను ఆచార్యేనా అనుజ్ఞాతం నేను తెలిసినా మన సంస్కృతి అది నేను కూడా మా పిల్లలు అనుకున్నాను ఎప్పుడు ఏం పెళ్లి లేదనే పెళ్ళని వాళ్ళకు ఒకటే పత్రిక నాకు పత్రిక ప్రతి పెళ్లి పత్రిక వాళ్ళు సుతీ వాళ్ళకి విజ్ఞాసం నేను పెళ్లి చేస్తుండే వాళ్ళకి కనపడ్డా నా కదా మీరంతేస్తుందా అదే తెలుసా వేదం తెలిసినా తెలియకపోయినా ఆచార్యైన అనుజ్ఞ మన సంస్కృతి చూడండి అందులో జనంలో పెట్టారు ఫ్యామిలీకి పర్మిషన్ కాదు పర్మిషన్ ఎందుకర్ మే డిసైడ్ ఆల్రెడీ పర్మిట్ అయిపో శిష్యులు అందులో ప్రింట్ చేసుకోవడానికి కాదు నువ్వు ఎప్పుడైతే చెప్పావో నేను ప్రార్థిస్తాను స్వామిని నీ బిడ్డకు వివాహం చేసుకుంటున్నా అర్థమవుతా ఉంది ఇదంతా కనెక్షన్ కాబట్టి ఆచార్య అనుజ్ఞాతం ఆయన యొక్క ఆజ్ఞ వచ్చిన తర్వాతే అనురూపం దారాన్ అనురూపందారాన్ ఆకృక్ష గురుదక్షిణ సమర్పించకపోతే ఏది ఇది శ్రీరాం కార్య చేపన మీ కొత్త గుండీ ఈరోజు ఈ వారం పది రోజులు ఉపన్యాసాలన్నీ ఎట్లయితే కొత్తగా ఉన్నాయా ఇది కూడా కొత్తగా ఉంది ఇది కర్మకాండ ఇప్పుడు సపోజ్ మనం ఒక యజ్ఞంలో నాయన గురుదక్షిణ సమర్పించలే బాగా అని అన్నాం అనుకోండి ఈ స్వామీజీకి డబ్బులు అవకాశం కానీ ఇప్పుడు లేదు అర్థం అతను ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి రేపు ఇవ్వండి గిడ్జె తేనాలి లేకపోతే కైవలేదు దానికి పోనికే గిద్దె పరిచేది గురుదక్షిస్తేనే వెజ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ నిన్ను కూడా ఎవరో మనవాళ్ళు వచ్చి ఒకటి పని అవ్వండి నా పర్మిషన్ రేపు ముందుకంటే ఇంకేమో గురుదర్శ ఇచ్చి కావాలంటే పోండి ఇది వేదాం నువ్వు వేదం విన్నావు వేదం వినతరాడు గురుదర్శ ఎవరి కోసం సత్కార్యానికి అందువల్ల ఆ రోజుల్లో నాయన ఆచార్యాయ ప్రేంద్ర ఆహత్య యథాద్ మా వ్యవస్థ ప్రమదిత్య ప్రమదిత్యం సత్యాత్ ప్రమీత ప్రమదితలాత్ ప్రమదిత్యం సత్యాన్న ప్రమర్మాన్న ప్రమదితలాన్న ప్రమదిత్యం కోచ్యైన ప్రమదిత్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమీత్యం కాబట్టి ధర్మాన్ని ఇంటి పరిస్థితిలో వదలకు నేను రిపీటెడ్ గా చెప్తాను సత్యాన్ని ఇంటి పరిస్థితిలో వదలకు కుశలాన్న ప్రమదితవ్యం ఇది కుశలాత్ కుశలాత్ నమదితవ్యం కుశలాన్న ప్రమదిత్యం ఇదేంటంటే ఆత్మరక్షణ ఆత్మరక్షణార్థం కర్మాణం న ప్రమదితవ్యం ఇది ఒక మళ్ళీ అంటే ఆత్మరక్షణార్థం దేహరక్షణార్థం ఇది కాబట్టి ఈ దేహం కూడా ఉండాలి కనుక నువ్వు సాధనలు చేయడానికి దీనికి సంబంధించి కూడా కుశలాన్న ప్రమదితవ్యం కుశల నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సమయానికి ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఇంతకాలం చెప్పకుండా నా దగ్గర ఉన్నావు కనుక నీకేం కావాలి నాకు తెలిసిన ఆయన నువ్వు వెళుతున్నావు కనుక ఏమేమి తింటావో ఎవరు చెప్తా ఉంటావు గురువు ప్రేమ ఇదంతా కూడా కాబట్టి కుశలాన్న ఏదంటే పోల్చేవా కాబట్టి ఆరోగ్యంగా ఉండవు మంచి ఆహారం తీసుకో సాత్వికమైనటువంటి ఆహారం తీసుకో ఒకవేళ సాత్వికమైన ఆహారం తీసుకున్నా ప్రారంభవశాత్తు రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలా రోగం వచ్చినప్పుడు ఔషధం తీసుకో అలా రోగం రాకుండా ఉండడానికి నువ్వు కొన్ని ఎక్సర్సైజ్ కూడా చేయి వ్యాయామం కూడా చేయి అందుకని నీకు నేను మొట్టమొదటి వచ్చినప్పుడే నీకు ఆహారాలు నేర్పించాను ప్రాణాయామం నేర్పించా అదన్నీ ఎందుకు నీ అగ్యం కోసం ఇదంతా చూసుకో కుశలాన్న ప్రమైన ప్రమదిత్యం భూతి భూతి అంటే విభూతి వెల్త్ భూత్యార్థాత్ మంగళయుక్తాత్ కర్మణ న్రమదితవ్యం మంగళయుక్తాత్ కర్మణ న ప్రమదిత్యం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ భూతికి భూతి అయిన ప్రమదితవ్యం కొందరు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో దీని ఒప్పుకోవడం కొందరు లేపిస్తుంటారు అంటే సోమరి అంతంత సోమరి కాదు ఇక ఆయన గురించి చెప్పాలంటే ఏమంటారు చెట్టు కింద పడుకుంటాడు సోమరి జ్ఞాని కూడా పడుకోవచ్చు కానీ సోమరి పడుకుంటాడు అర్థమవుతుంది చెప్పండి మీరు చెప్తున్నారు నేను ఎడిపడి చెప్పింది చచ్చిపోయారా ఇద్దరు పడుకోనున్నారంట కొత్త వాళ్ళు కొత్త చెప్తారు వెరీ ఇంట్రెస్టింగ్ ప్రశ్న చిన్నది నేను ఎప్పుడు చెప్పి పడుకోవాలి ఇద్దరు వాడు ఎంత సోమరంటే వీడెంత సోమరు వీడెంత సోమరంటే వాడెంత సోమరు ఇంకా వాడిద్దరిని తప్ప ఇంకొకరు పడుతుంది ఈ పరిస్థితి లేదు ఎవరో పోతున్నారు దో దారిని పోతుంటే ఈ పక్క వాడు అంటాడు ఎవరండి ట్రాన్స్ఫర్ వాయ్యి అతను అనుకున్నాడు చెట్టు పక్కన చెట్టు కింద దారి దారి పక్కన చెట్టు కింద పడుకున్నారంటే ఏమైనా యాక్సిడెంట్ అయిందేమో ఎవరన్నా పక్క పడుకోబెట్టి వెళ్ళారేమో ఎందుకంటే మట్టిలో పడుకున్నారు అంటే దగ్గరకి వచ్చి ఏమి అయినా లేదండి మీరు ఎక్కడికి వెళ్తున్నాను నేను జడ్డిగారు పోతున్నాను మంచిదండి చూడండి పక్క నేరే పండుగ పడింది తగ్గతే దాని తిట్టే ఆ నోట్లే మిమ్మల్ని పెట్టుకొని ఏమి స్వర్ణాంతరప ఏమిది పక్కన ఉండేది కూడా పక్కనే ఉందంటుంది ఆ పక్కనే పడింది ఒకటి దాన్ని దిక్తి ఆయన నోట్లే పడ్డాడు కూడా